ీగురుభ్యో నమ హరి ఓ యసిం వేదయో వేదేభ్యోిలం జగత్ నిర్మేతమహం వందే విద్యా మహేశ్వరం అహం మనుష్య ఇలాది వ్యవహార వినాప్యము విపరీసం చిరాభ్యవాసనాతో ఈ శ్లోకం మొదలుపెట్టాలి నేను కాగితం మీద రాసి పెట్టుకున్నాను సో అనిచేత కరెక్ట్ గానే మనం ప్రారంభం చేసినాము మళ్ళీ ఇంకోసారి అందాం శ్లోకం చూసారు ఎలా ఉందో దాన్ని జాగ్రత్తగా వ్యవహార దాన్ని సాగతీయాల్సి ఉంటుంది అహం మనుష్య ఇత్యా వ్యవహారో వినాభ్యముం విపరీసరాభ్యస్తవాసనాతో ముందు పదచ్ఛేదం చేస్తే ఆ తర్వాత అర్థాన్ని పట్టుకోవచ్చు అహం మనుష్య ఇది వ్యవహార వినా అముం విపరయాసం చిరాభ్యవాసనాథ అవకల్పతే ఈ టాపిక్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటున్నాయి మనకి కూడా ఎప్పటికప్పుడు పరగడపన్నట్టుగా ఎప్పుడు విన్నదే అయినప్పటికీ మళ్ళీ అది మరిచిపోయి మళ్ళీ సంసారంలో పడిపోతూ ఉంటాము ఇక్కడ ఆయన విచారణ స్వామి ఏమంటున్నారంటే విపర్యాసం అని అంటున్నారు విపర్యాసము అంటే భ్రాంతి అని అర్థం భ్రమ అంటే త్రాడును చూసి పాము అనుకుంటే దానిని విపర్యాసము అని అంటారు ఏ ఈ ఏది అము విపర్యాసం ఈ విపర్యాసము అంటే ఈ భ్రమ ఈ అనే సర్వనామాన్ని ఎప్పుడైతే వాడతారో దాని అర్థం ఆ ఈ అర్థం దాని అర్థం పై శ్లోకంలో ఉంటుంది కదా ఈ విపర్యాసము ఏ విపర్యాసము పై శ్లోకం చూసుకోవాలి పై శ్లోకంలో ఆ విపర్యాసాన్ని చెప్పారు నాకు ఎదుటకుండా కనపడుతూ ఉందా పై శ్లోకం దేత్మత్వ విపర్యాసం అని పైన ఉంది మళ్ళీ తరువాత శ్లోకం దగ్గరికి వచ్చేవాడికి ఈ విపర్యాసము అంటే ఆ పైన చెప్పిన విపర్యాసము ఏమిటా విపర్యాసము దేహమే నేను అనే విపర్యాసము మనిషి ఎలా ఉంటాడు మనిషి యొక్క స్వభావం మీరు పరిశీలించండి ఎలా ఉంటాడంటే మనిషి తెలుసుకోవాలనే కుతూహలంతో ఉంటాడు తెలుసుకోవాలి మనకి ఇన్ని న్యూస్ పేపర్స్ ఎందుకున్నాయి న్యూస్ పేపర్స్ మనిషికి తెలుసుకోవాలనే కుతూహలం ఉండబట్టే న్యూస్ పేపర్స్ ఉన్నాయి తర్వాత న్యూస్ ఛానల్స్ ఉన్నాయి తెలుసుకోవాలనే కుతూహలం మనిషిలో చాలా దట్టంగా దట్టంగా ఉంటున్నాయి తెలుసుకోవాలి ఈ కుతూహలం మనిషికి ఎందుకుందో తెలుసునా ఆ తెలివి మనిషి యొక్క స్వరూపము గనుక పంతదార తాను తీయగా ఉండాలని కోరుకున్నట్లు అలా ఎందుకు కోరుకుంది ఎందుకంటే అలా ఎందుకు కోరుకుందంటే తీయదనము దాని స్వరూపము కనుక మనిషికి తెలుసుకోవాలనే ఈ ఉత్సాహము ఎంత అధికమంటే తెలుసుకోలేకపోతే మనిషి కష్టపడిపోతాడు అంచేతనే న్యూస్ పేపర్ వచ్చినప్పుడు పాత రోజుల్లో ఈ రోజుల్లో పరిస్థితులు మరే న్యూస్ పేపర్ వచ్చినప్పుడు అది వాడు అలా విసిరేస్తాడు టక్ మన సౌండ్ వస్తుంది ఆ సౌండ్ విన్న వెంటనే ఇంట్లో వాళ్ళందరూ కూడా దానికి పరిగెడతారు ఏ ముందు నేను చదవాలంటే నేను చదవాలి అని కొట్లాడుకుంటారు ఇంట్లో వాళ్ళు అంటే ప్రతి కూడా న్యూస్ తెలుసుకోవాలనే ఆ తహతహ అధికంగా ఉంటుంది ఇప్పుడు మీలో కూడా చాలామందికి సిఏబీ బిల్ రాజ్యసభలో పాస్ అవుతుందా పాస్ అవుదా అనే విపరీత అనే తహతహ మీలో చాలామందికి ఉండే ఉంటుంది మనం ఇంటికి వెళ్ళేప్పటికి తెలుస్తుంది పాస్ అవుతుందా పాస్ అవుదా అర్ధరాత్రి వరకు కూడా టైం పడుతుందేమో కాబట్టి అది ప్రతీది తెలుసుకోవాలనేంత తహతహ మనిషికి ఎలా వచ్చినది ఎలా వచ్చినది అంటే మనిషి స్వరూపము తెలివి గనుక అయితే మనిషి అనుభవం ఎలా ఉన్నది అనుభవం వేరు యథార్థము వేరు యథార్థ స్థితి వేరు అనుభవం వేరు అనుభవము ఎన్నడూ ప్రమాణము కాదలదు ఎందుకంటే ఏది యథార్థమో దానికి విరుద్ధంగా మనకు అనుభవం కలుగుతూ ఉంటుంది అనుభవం ప్రమాణం కాదు విచారము ప్రమాణము విచారం చేసి తెలుసుకోవాలి కానీ అనుభవాన్ని బట్టి తెలుసుకోకూడదు ఎందుకంటే అనుభవము అయ విపర్యాస రూపంగా ఉంటుంది భ్రాంతి భ్రాంతి రూపమైన అనుభవమునకే విపర్యాసము అని పేరు కాబట్టి మనిషికి అనుభవం ఎలా ఉన్నది అంటే నేను మనుష్యుడను అనే అనుభవము గలదు అహం మనుష్య అనే అనుభవము గలదు నేనంటాను నేను మనుష్యుడను అనే అనుభవం చాలా గొప్ప మహాత్ముడు ఎందుకంటే నేను మనుష్యుడను అనే అనుభవంలో ఉన్నట్లయితే నేను బ్రహ్మను అనే అనుభవానికి ఎక్కువ దూరం లేదు అహం మనుష్య నుంచి అహం బ్రహ్మాస్మి అనే అనుభవము చాలా ఒక్క మెక్తి అంతే ఇంకొక అడుగు వేస్తే అహం బ్రహ్మాస్మి అయిపోతాడు మనిషి అహం మనుష్య అనుకోడు అలా అనుకోవాలి యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ దాట్ అది కూడా విపర్యాస్తే అది కూడా భ్రాంతే కానీ అట్లీస్ట్ స్టార్టింగ్ పాయింట్ వేదాంతానికి అధికారి ఎవరు అనే ప్రసంగం ఒకటి వచ్చింది అధికారి ఎవరు అంటే మనుష్యాధికారాత్ అని ఓ సూత్రం ఉన్నది నేను మనుష్యుడను అనే అభిమానము గలవాడు వేదాంతమునకు అధికారి వేదాంతం మనిషిని ఉద్దేశించి బోధిస్తోంది బ్రాహ్మణుడను క్షత్రియుడను అలాంటి వాళ్ళకి బోధించట్లేదు బ్రాహ్మణత్వాభిమానం గలవాడికి కర్మలను బోధించింది వేదం అహం బ్రహ్మాస్మి అని అలాగే అహం పిత అహం మాత అని ఈ రకమైన అభిమానం కర్మలను బోధించేలే తప్ప నువ్వు అని బోధించలేదు నువ్వు బ్రహ్మవిరా అని బోధించిన సందర్భము అహం మనుష్య అనే స్థితిలో ఉన్నవాడికి ఏమంటే అహం మనుష్య అన్నదే విపర్యాసని ఆయన అంటుంటే అహం బ్రాహ్మణ అహం క్షత్రియ అహం పిత అహం మాత అహం పుత్ర కాశ్యపస గోత్రోహం ఇవి ఇవి ఏమిటంటారు ఇవి వీటికి ఏమనాల్సి ఉంటుంది వీటిని ఇంకా విపర్యాసంలో కూడా మళ్ళీ మరింత లోతైన విపర్యాసము అనక తప్పదు ఇటువంటి విపర్యాసంలో ఉంటాడు మనిషి ఈ విపర్యాసం దేని నుంచి పుట్టింది అసలు ఎక్కడి నుంచి పుట్టిందంటే దేహాత్మ బుద్ధి నుంచి పుట్టింది ఇప్పుడు చూడండి మీరు గమనించండి ఇక్కడ కాంతి ప్రకాశము ప్రకాశం అని ప్రకాశము గలదు ఈ గోడలు ఏవో వస్తువులు ఉన్నాయి ఆ రెండింటికి ఎంత తేడా ఉందో మీరు గమనించారా గోడలు నేల ఈ పదార్థములు ఇవన్నీ కూడా భౌతిక పదార్థములు అంటే చాలా స్థూలమైన భౌతిక భౌతిక పదార్థాలు చాలా స్థూలంగా ఉంటాయి వెరేజ్ ప్రకాశము ఎలా ఉంటుంది అత్యంత సూక్ష్మము వ్యాపకము వ్యాపించి ఉంటుంది ఇప్పుడు గోడ ఉందంటే గోడ ఉన్న చోటే గోడ ఉంటుంది వెరేజ్ ప్రకాశము దీపం ఉన్న చోటే ఉండదు మొత్తం అంతటా వ్యాపిస్తుంది మీరు కిటికీ మూసేది అటు వెళ్ళలేదు కిటికీ తెలిస్తే ప్రకాశం అటు వెళ్ళిపోతుంది అలా వ్యాపించి ఉంటుంది అత్యంత సూక్ష్మంగా ఉంటుంది ప్రకాశము కాబట్టి ఈ హాల్లో ఈ గోడలు ఈ భౌతిక పదార్థములు వెర్సెస్ వీటన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి వెలుగు రెండింటికి రెండు ఉన్నాయా లేదా కానీ మన దృష్టి ఎలా ఉంటుందో తెలుసిన ఆ గదిలో ఏముంది అని అడిగారనుకోండి మీరు ఆ గదిలో ఏముందో చూసిరా అని అడిగారనుకోండి వాడు చూసొచ్చి సోఫాలు కుర్చీలు ఉన్నాయని చెప్తాడు అంతే అంతే చెప్తాడు తప్ప సోఫాలు కుర్చీలు ఉన్నాయి వాటిని ఉన్నట్లుగా చూపించేటువంటి వెలుగు కూడా గలదు ఆకాశము కూడా గలదు అని చెప్తాడా ఎవడనా అని చెప్పడు అలా చెప్పేటంటే వాడు వేదాంత విద్యార్థి అంటే మీరు గమనించారా ఏది స్థూలమో దాని మీదే మన దృష్టి ఉన్నది తప్ప సూక్ష్మమైన దానిని మనం మిస్ అయిపోతూ ఉంటాం దాన్ని మనం చూడనే లేకపోతూ ఉంటాం కాబట్టి ఈ హాల్లో ఏమున్నాయి అంటే ఇవో గోడలు ఉన్నాయండి మనుషులు కూర్చున్నారు కుర్చీలు ఉన్నాయి అని చెప్తారే కానీ అసలు ఇవి ఉన్నాయని మీకు ఎలా తెలిసింది ఒక వెలుగు ఉండబట్టి ఇవి తెలిసింది ఆ వెలుగు లేదనుకోండి అప్పుడు గోడలు ఉన్నాయి కుర్చీలు ఉన్నాయి మనుషులు ఉన్నారు అని చెప్పగలుగుతారా మీరు చెప్పలేరు కాబట్టి ఈ హాల్లో ఏముంది ఇప్పుడు వెలుగు పదార్థములు ఉన్నాయి మొట్టమొదటి ప్లేస్ దేనికి ఇస్తారు పదార్థములు గోడలు లేని వాటికి ఇస్తారా వెలుగుకి ఇస్తారా వెలుగుకి ఇవ్వాలి ఎందుకని గోడలు అవి లేకున్నా వెలుగు ఉండొచ్చు వెలుగు లేకుంటే గోడలు అవి ఉండవు అంటే కనపడవు కనపడకపోతే లేనట్టే లెక్క వేదాంతంలో తెలుసుకుంటేనే ఉన్నట్లు తెలియకపోతే అది ఉన్నట్లు లెక్క కాదు కాబట్టి వెలుగున్నది వెలుగుని బట్టి గోడలు కుర్చులు మనుషులు కూడా ఉన్నారు కాబట్టి ప్రథమ స్థానం వెలుగుకి ఇవ్వాలి ఈ స్థూలమైన వస్తువులు ఆ వెలుగులో వెలుగుతూ ఉంటాయి ప్రకాశిస్తూ ఉంటాయి ఇది బాహ్య బాహ్యంలో కూడా మనము పప్పులో కాలు వేస్తూనే ఉంటాం విపర్యాసము అనే పదానికి చక్కని తెలుగు అనువాదం చెప్పమంటారా మీకు విపర్యాసము అన్నదానికి చక్కని తెలుగు అనువాదం పప్పులో కాలు వేయుట అంటే భ్రమపడి చక్కటి తెలుగు అనువాదం ఇప్పుడు మీరు ఈ జ్యువెలర్ షాప్కి వెళ్ళారనుకోండి పంజగుట్లో జ్యువెలర్ షాప్కి వెళ్ళారనుకోండి లోపల ఏ నేను మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు బంగారు ఆభరణాలు ఉన్నాయని చెప్తారు బంగారు ఆభరణములు కొన్ని బంగారే అనుకోండి బంగారు ఆభరణములు ఉన్నవి అని చెప్తారు అంతే తప్ప వెలుగు ఉన్నది ఆ వెలుగులో బంగారు ఆభరణములు కూడా కనబడుతున్నవి అని చెప్తారా చెప్పరు అని మీరు చెప్పకపోవడమే కాదు అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళు కూడా చెప్పడం దాంట్లో వ్యాపారం చేసి వ్యాపారస్తులు కూడా చెప్పడం అంటే ఏమైపోయింది అందరూ కూడా మైనటువంటి పదార్థములను చూస్తున్నారే తప్ప తెలుస్తున్న తెలుసుకుంటున్నారే తప్ప సూక్ష్మమైన వెలుగుని మిస్ అయిపోతున్నారు అందరూ ఎవరో ఒకళ్ళో ఇద్దరు మిస్ అవ్వడం కాదండి అందరూ అంటే ఏమైందనమాట ఈ మాయా ఈ మహామాయ అందరినీ కూడా కప్పివేసి పెట్టినది అదే వెలుగు ఉందిరా నీ షాప్లో ఏముందంటే వెలుగుంది వెలుగుండి తర్వాత ఏమున్నాయో అవి ఉన్నాయి ముందు వెలుగుందని చెప్పద్దు అంత ఆ మాత్రం కనీస జ్ఞానం కూడా లేకపోతే ఎంత దాన్ని మరి విపర్యాసం మరి ఏమనాల్సి ఉంటుంది ఇది బాహ్య పరిస్థితి బాహ్య పరిస్థితి లోపల పరిస్థితి ఇంతకంటే భిన్నంగా ఎందుకుంటుంది అక్కడ కూడా అదే అధ్వాన్నంగా ఉంటుంది లోపల పరిస్థితి ఏమిటంటే లోపల ఏముంది నేను అనే నేను అనేదాన్ని బయట ఏముందో చూశాను నేను అనేదాని లోపలేముంది దేహమున్నది వెలుగు ఉన్నది మళ్ళీ మళ్ళీ అదే పరిస్థితి దేహము వెలుగు ఇప్పుడు వెలుగంటే చైతన్యము ఎరుక దాన్ని ఎరుక అని అంటారు ఇప్పుడు వెలుగంటే ఎరుక నా దగ్గరికి ఒక కువైట్ నుంచి ఒక సజ్జనుడు నన్ను చూడడానికి వచ్చారు ఆయన నేను ఒక బయట రెండు మూడు సార్లు రెండు సార్లు వెళ్ళినప్పుడు ఆయన క్లాసులు అటెండ్ అయ్యేవారు అంతకుముందు కూడా ఏవో క్లాసులు వింటూ ఉండేవారు ఆయన నాతో ఏమన్నారంటే స్వామీజీ మిమ్మల్ని చూసి మేము ఒక గొప్ప సత్యాన్ని నేర్చుకున్నామండి అన్నాను అంటే నేను అన్నాను ఏమిటో చెప్పండి నేను కూడా నేర్చుకుంటాను ఓన్ చెప్పండి అని నేను అంటే అన్నారు చూడండి ఎరుక దైవము అనే ఒక గొప్ప సత్యాన్ని మేము మీ పాఠాల నుంచి నేర్చుకున్నాము అని చెప్పారు అంటే నేనన్నాను మీరు రాయలసీమ నుంచి వచ్చారండి రాయలసీమ అంటే అది విజ్ఞాన ఖని అక్కడ వేమన నారాయణరెడ్డి రామిరెడ్డి తాత మొదలైన మహాపురుషులందరూ జన్మించినటువంటి స్థన స్థా రాయలసీమ పుట్టపట్టి బాబా గారు ఆయన వేదాలను దక్క బోధించి ఇవ్వరు సో ఇటువంటి జ్ఞానము తో అలరాదే మహాపురుషులు అక్కడ పుట్టారు అక్కడి నుంచి వచ్చారు మీరు కాబట్టి మీరు ఈ విధంగా మాట్లాడడంలో ఆశ్చర్యమేమీ లేదు అని నేను అన్నాను చూసారా మీరు గమనించారా ఆయన ఉద్యోగం ఆయన ఏమీ పెద్ద ఎంఏలు బీఏలు చేసిన ఉద్యోగం కాదు చిన్న ఉద్యోగం అయినా కూడా వివేకము ఎంత బలంగా ప్రకాశించిందో చూడండి కాబట్టి మీ లోపల ఏమున్నది మీ లోపలంటే మీ గేముందని కాదు ఆ నేను అనే అనుభవం బయట ఏముందో చూసినాము నేను అనే అనుభవం లోపల ఏమున్నది అంటే దేహము ఆ దేహము అనుభవానికి రావడానికి ఆవశ్యకమైన వెలుగు ఆ వెలుగు పేరేమిటి ఎరుక ఉన్నది ఏమండి ఇప్పుడు మీరు అహం అంటే నేను ఆ నేను పక్కన ఆ ఎరుకని పెడతారా దేహాన్ని పెడతారా ఎరుకని పెట్టాలి అహం చిత్ అని ఎరుకని పెట్టాలి ఎరుకని పెట్టకుండగా వీడు అది మిస్ అయిపోయి దేహాన్ని పెడతాడు దేహాన్ని పెట్టడంలో ఆ దేహధర్మాలనన్నిటినీ పెడతాడు దేహధర్మాలని పెట్టడంలో ఎంత అజ్ఞానం ఎంత కరడు గట్టి ఉంటుందంటే మహామహా పండితులు కూడా దేహర్మాలనే పెడుతున్నారు అహం పక్కన అది వేదాంతం చదువుకున్న పండితులు కూడా దేహధర్మాలనే పెడుతున్నారు పెట్టి ఏమంటున్నారో తెలుసిన అహం బ్రాహ్మణ అహం వేదాంతి అహం చెన్నై నగరవాసీ అహం విశాఖ నగరవాసీ అహం కాశ్యపసకోత్ర అని అంటున్నారు అంతే తప్ప అహం మనుష్య అని అంటలేదు అది కూడా అంటం లేదు ఏది మనుష్యాధికారా తనే బ్రహ్మసూత్రం చదివిన వాళ్ళే వాళ్ళ కూడా అహం మనుష్య పాఠాలు చెప్పి చదివిన వాళ్ళు పాఠాలు చెప్పిన వాళ్ళు కూడా అహం మనుష్య అంటలేదు అహం మనుష్య అననివాడు అహం బ్రహ్మాస్మి అనలేడు అహం బ్రహ్మాస్మి పాఠం చెప్పగలడు కానీ అహం బ్రహ్మాష్టమి అనలేడు అది అనుభవానికి రాదు పాఠం దగ్గరే ఆగిపోతుంది ఎందుకని అహం మనుష్య ఏ అనుభవానికి రాలేదు ఎందుకు రాలేదు అహం మనుష్య అనుభవానికి ఎందుకు రాలేదు అంటే అహం బ్రాహ్మణ ఇత్యాది దేహాత్మభావము అంత లోతుగా ఉండడం చేత అహం మనుష్యనే అనుభవమే కలుగొట్టలేదు అది కూడా విపర్యాసమే కానీ విపర్యాసంలో ఇంకా ఆఖరి విపర్యాసం అది దాటేస్తే అహం బ్రహ్మాస్మిలోకి వెళ్ళిపోతాడు అసలు అహం మనుష్య దగ్గరికి కూడా రాలేకపోతున్నారు జనాలు ఆయన అహం మనుష్యహాదిగ వచ్చిన వాడికి పాఠం చెప్తున్నాడు విద్యారంగస్వామి కాబట్టి వేదాంతం చదువుకుంటుగా అధికారి ఎవరు అంటే ఇద్దరు చెప్పారు దానికి సమాధానం ఒకడు బాదరాయణుడు చెప్పాడు సూత్రకర్త మనుష్యాధికారాత్ మనుష్యుడికి అధికారం అని చెప్పాడు రెండవ వాడు నేను చూసినంతలో నేను చూశాను కదా మరి నా లక్షణం ఏమిటో చెప్పుంటారా నేను గురువుని నేను అనను ఎందుకు అననో తెలుసిన ఎందుకు అననో తెలుసునా నేను ఎప్పుడూ అలా అనుకోలేదు అందుకోసం అన్నాను ముందు అనుకోవాలా పైకి అనాలంటే ఎన్ మనసా మనుతే తద్వాచా పద్ధతి తత్కర్మణ కరోతి ముందు మనసా మనుతే లేకపోతే వాచా పద్ధతి ఉండదు నేను అనుకోలేదు నేను అందరినీ గురువులు అనుకున్నా వీరు గురువు వీరు గురువు వీరు గురువు అలా గురువులందరినీ అనుకుంటూ వారందరినీ పరిశీలించి వారు చెప్పే బోధాలని పట్టుకుని అలా చేసుకుంటూ వస్తే నాకు ఇద్దరే ఏమిటి అహం మనుష్య అన్నవాడు మాత్రమే వేదాంతానికి అధికారి అని చెప్పిన వాళ్ళు ఇద్దరే కనుక్కుంటారు ఒకడు బాదరాయణుడు రెండు నిసర్గదత్త మహారాజ్ అంటే వీళ్ళిద్దరే కనుక్కుంటారు వీళ్ళిద్దరు తప్ప ఈ పీఠాధిపతులు ఆశ్రమాలు అధి స్థాపించి వేదాంతములను జరుగులకు బోధిస్తూ వేదాంత కోర్సులు బోధించిన వాళ్ళు కూడా అహం మనుష్య అని చెప్పడానికి వెనుకాడినారు తప్ప దాన్ని ముందుకి పుష్ చేయలేదు అహం మనుష్య అంటే అర్థం ఏంటో తెలుస్తుందండి ఐ మీ హ్యూమన్ బీయింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రేస్ రిలిజియన్ అని అర్థం అహం మనుష్య దాన్నే విపర్యాసంటే ఇంకా అహం బ్రాహ్మణ ఇత్యాది దాన్ని ఇంకేమనాల్సి కాబట్టి ఆ దేహాత్మ బుద్ధి దేహమే నేను అనేటువంటి భావన అది కరడుగట్టిన భావన మనుషులందరూ కూడా దేహాత్మభావం కారణంగానే సతమతమవుతూ ఉంటారు ఇప్పుడు జరామరణమిచ్చంత శ్యవంతే తన్మనీషయా అని ఒక వాక్యము గలదు మాండుక్య కార్యకళలో జనులు ముసలిదనమును చావును కోరుకుంటున్నారు అని అంటాడు ఆయన గౌడపాదాచారి వాళ్ళు అవే కోరుకుంటున్నారు కాబట్టి అవే అవుతున్నారు వాటినే పొందుతున్నారు నేను యాభై ఏళ్ళు వచ్చేసాయి అరవై ఏళ్ళు వచ్చేసాయి నేను ముసలివాణ్ణిని అయిపోయాను డెబ్బై ఏళ్ళు వచ్చేసాయి ముసలివాణ్ణి అయిపోయాను అని వీడు అనుకుంటూ అంటే అప్పుడు దేవతలు ఏమంటూ తథాస్తు తథాస్తు తథాస్తు అంటూ మాకు పూజ ఉంది ఆ పూజలో ఆ పూజారి గారు ఆయన ఏదో ఓ టేపరి కా పూజారి గారు ఓ టేపరి కాడరు మరో టేపరి ఆ పూజారి గారు సర్వసమంగళ సమసమంగళం వస్తూ అంటే తథాస్తు ఆయన నిద్రపోతూ వస్తూ ఉంటాడు మేము నిద్రపోతూ తథాస్తూ ఉంటాం ఆ తథాస్తు తథాస్తు ఉంటారు దేవతలు నాకు అరవై ఏళ్ళు తథాస్తు నాకు డెబ్బై నేను చచ్చిపోతానేమో తథాస్తు ఎక్కువ కాలం బతకనేమో తథాస్తు ఎక్కువ కాలం బతకడానికి ఏదైనా పుణ్యం చేసుకోవాలేమో తథాస్తు కానీ మరి అంటే జరను ఏది కోరి తెచ్చుకుంటున్నారా లేదా అలాగే నేను చచ్చిపోతాను చచ్చిపోతాను చచ్చిపోతాను ఎన్ని ఏళ్ళు తర్వాత చచ్చిపోతాను అంటే వాడు చావును కోరుకుంటున్నాడు కదా మనందరం హిరణ్యక వంటి వాళ్ళం హిరణ్యక నేను పొగలు చచ్చిపోకూడదు రాత్రి చచ్చిపోకూడదు అని కోరాడు అంటే మొత్తానికి చచ్చిపోవాలని కోరుకున్నట్టే మొత్తానికి టైం పాయింటే తప్ప లోపల ఇంటి లోపల చావకూడదు ఇంటి బయట చావకూడదు మొత్తానికి చావడం అయితే ఖాయం ఆ నేను డెబ్భై ఏళ్ళు బతికి చచ్చిపోవాలి డెబ్భై ఏళ్ళు బతకాలి అంటే తర్వాత చచ్చిపోవచ్చు ఎనభై ఏళ్ళు బతకాలి అంటే ఆ తర్వాత చచ్చిపోవచ్చు తొంభై ఏళ్ళు బతకాలి అంటే ఆ తర్వాత చచ్చిపోవచ్చు ఈ జరామరణములను వీళ్ళు కోరుకుంటున్నారు ఎందువల్ల అలా కోరు జరామరణములను అనుభవిస్తున్నారు అయితే మీరు అనొచ్చు జరామరణములను అంటే దేహాత్మభావం లేకపోతే జరామరణములు తప్పిపోతాయా అని మీరు అడిగితే దానికి సమాధానం ఎస్ మీరు జరామరణములను కోరుకోవడం మానేసి చూడండి దేహమునకు జరామరణములు నాకు కాదు మీరు ట్రై చేస్తుండే దేహాత్మ బుద్ధి అది ఉడికేదో వేదాంతులు పాఠాల్లో చెప్పుకునే విషయం దాని గురించి మనకి పెద్ద పట్టింపు లేదని అనుకోవద్దు మీరు దేహాత్మ బుద్ధి అనేది మీరు నిద్ర లేచింది మొదలుకుని నిద్రపోయి మళ్ళీ నిద్రపోయే వరకు రోజు తర్వాత రోజు బ్రతికి ఉన్నంత కాలము మీ జీవితము యొక్క సుఖశాంతులను నిర్ధారించేది ఆ దేహాత్మ బుద్ధిని మీరు విడిచిపెట్ పెట్టుటయే చాలా ఇంపార్టెంట్ దేహాత్మబుద్ధిలో జీవించకూడదు అసలు ఎవరూ జీవించరాదు దేహాత్మబుద్ధిలో ఇంకా వేదాంతం చదువుకునే వాళ్ళు దేహాత్మ బుద్ధిలో జీవించడము అంటే అంతకంటే అయోగ్యమైన స్థితి అదే కానీ మరొకటి లేదు కాబట్టి దేహాత్మ బుద్ధిలో ఉండరాదు ఆ బుద్ధి అనేది ఒక భయంకరమైన విపర్యాసము మనం క్రమంగా అహం బ్రాహ్మణ అహం క్షత్రియ అహం వైశ్య శూద్ర ఇత్యాది దేహాత్మ బుద్ధిని ఆ విపర్యాసమును విడిచిపెట్టేయాలి మోడర్న్ సొసైటీస్ ఇవి మోడర్న్ సొసైటీస్లో క్యాస్ట్ ఐడెంటిఫికేషన్ ఉండదు అలాగే రిలీజియన్ ఐడెంటిఫికేషన్ కూడా మోడర్న్ సొసైటీస్లో విద్వాంసులు పెట్టుకోరు మేము శైవులము మేము వైష్ణవులము మేము శాక్తేయులము అంటూ ఇలాంటి ఐడెంటిఫికేషన్స్ పెట్టుకుంటారా పెట్టుకోరు దాన్ని కూడా దాటేసి వెళ్ళిపోతారు మేము హిందువులము మేము హిందువులు కానివాళ్ళము ఇత్యాది ఐడెంటిఫికేషన్స్ మహాత్ములు పెట్టుకోరు దాన్ని కూడా దాటేసి వెళ్ళిపోతారు మీరు చూడండి ఏ మహాత్ములనైనా చూడండి మీరు రమణ మహర్షులు చూడండి ఆయన శిష్యులు కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఉన్నారా అన్ని వర్ణాలు ఉన్నాయి అన్ని దేశాల వాళ్ళు పాల్ బ్రంటన్ మొదలైన డేవిడ్ గాడ్మెన్ ఆయన శిష్యులు ప్రధానమైన వాళ్ళు పాశ్చాత్యులే ఉన్నారు వాళ్ళందరూ క్రిస్టియన్స్ వాళ్ళ శిష్యులు ఆయన వాళ్ళని హిందువులలో కన్వర్ట్ చేయలేదు మీరు వేదాంతం జరపాలంటే ముందు హిందువులుగా అవ్వండి అని ఏమైనా చెప్పాడు ఆయన వాళ్ళని మీరు క్రిస్టియన్లుగా ఉండి వేదాంతం చదువుకోమని చెప్పాడు అంటే క్రిస్టియానిటీకి మతానికి వేదాంతానికి ఏమీ సంబంధం లేదు అలాగే మలయాళ స్వామి ఆయన కూడా మతానికి అతీతంగా ఉండేవారు బాబాగారు పుట్టపర్తి బాబాగారు మతానికి అతీతంగా ఉండేవారు శ్రీరామకృష్ణ పరమహంస మాట చెప్పనేలా ఈ మహాత్ములు చూడండి ఎలా స్వామి రామతీర్థ మతానికి అతీతంగా ఉండేవారు చాలా వివేకానంద స్వామి వీళ్ళందరూ కూడా మతానికి అతీతంగా ఉండేవారు వివేకానంద్ అంటే గుర్తొచ్చింది నేనున్న చికాగో వెళ్ళాను చాలా కాలం తర్వాత వెళ్ళాను చికాగో మంచి పది పదిహేను సంవత్సరాలు చికాగో ఎప్పుడు వెళ్ళారు ఆ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళబోతూ ఉండడం అంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లేక ఢిల్లీ మనం ఎక్కడ వెళ్తాం చికాగో ఎప్పుడు మొన్న వెళ్ళాను తీరా వెళ్ళే ఓ రోజు ఉన్నాను ఆయన ఆ గృహస్థుని అడిగాను నాకు వివేకానంద స్వామి ఇక్కడ ప్రసంగం చేసిన స్థానం ఉందా బాబు అదోసారి చూపించాను అంటే అదేదో ఫోన్ చేస్తే ఫలానా మ్యూజియంలో ఉంది ఆ ప్లేసు ఆ మ్యూజియం మనకు వాకబుల్ డిస్టెన్స్ అన్నాడు ఆయన సరైతే మనం నడవండి అని చెప్పేసి నడిచిన చలి భయంకరమైన చలి ఆ చలిలోనే పడి వెళ్ళి ఆ మ్యూజియం దగ్గరికి వెళ్తే దాంతో ప్రవేశించడానికి పది డాలర్ల టికెట్ నేను పది డాలర్లు కొనుక్కొని వెళ్ళ చెప్పాను పది డాలలో వాళ్ళకి ఇవ్వడంలో మనకేం అభ్యంతరం లేదు అయినా నేను మాటవలసి నువ్వు ఒక్కసారి ఆగానే నేను ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళా నాకు మ్యూజియం అంతా చూచే ఇంట్రెస్ట్ లేదు ఊరికే వివేకానంద స్వామి ప్రసంగం చేసిన ప్లాక్ ఒక కార్నర్ ఇక్కడి నుంచి అలా కనపడుతూ ఉంది దాటి వెళ్తే అక్కడ అది కనపడుతూనే ఉంది ఆ దూరంలో వివేకానంద స్వామి ఫోటో అవ్వను అక్కడికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుని వచ్చేస్తా ఓన్లీ దిస్ వాచ్ నా వేషం చూశాడు ఐఎమ్ ఏ మాంగ్ ఫ్రమ్ ఇండియా ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఇండియా ఆ వివేకానంద స్వామి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుని వచ్చేస్తా నౌ డూ వాంట్ మీ టు పర్చేజ్ ది టికెట్ ఐ విల్ పర్చేజ్ అంటే ఆయన అన్నాడున్నాం ప్లీజ్ లోన్ పర్చేజ్ అని వెళ్ళండి మర్యాదగా తీసుకెళ్ళాడు అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసుకుని వచ్చాడు అనమాట కాబట్టి వివేకానంద స్వామి ఆయన మొత్తం ప్రపంచాలందరినీ కూడా బ్రహ్మరూపంగా దర్శించిన మహాత్ముడు ఈ మహాపురుషులు వీళ్ళు ఎప్పుడూ కూడా మతానికి అతీతంగా ఆలోచించారు అహం మనుష్య అనే భావాన్ని వాళ్ళు అక్కడ మొదలుపెట్టారు కాబట్టి మనం కూడా కుల మత వర్ణ వర్గ వివక్షలకు అతీతంగా అహం మనుష్య అని అనుకోగలిగితే అది కూడా దేహాత్మభావ దేహాన్ని బట్టే కదా ఆ దేహాత్మభావాన్ని కూడా మీరు దాటగలిగితే అప్పుడు మీరు ఏమిటవుతారు చూడండి ఇక్కడ వేదాంతంలో ఏమిటవుతారు అనే ప్రశ్న ఉండదు ఏమిటి కాదు అనే ప్రశ్నే ఉంటుంది ఏమిటవుతారు అనే ప్రశ్న ఉండదు ఇప్పుడు పంచదార ఏమిటవుతుంది అంటే తీయని పదార్థం అవుతుంది అని అది ఉండదు అది ఏమిటి కాదు కాఫీ తాగుతున్నారండి దాంట్లో పంచదార వేశారు కానీ కాఫీ ఏమో చేదుగా ఉంది ఈ చేదు ఎక్కడి నుంచి వచ్చింటుందంటారు పంచదారి నుంచి వచ్చింటుందా కాదు నిమ్మ రసం తాగుతున్నారు దాంట్లో పంచదారు ఉంది కానీ పుల్లగా ఉందది ఈ పుల్లదారు ఎక్కడి నుంచి వచ్చింటుంది కా పంచదారి నుంచి వచ్చింటుందా కాదు అవన్నీ ఇంకోదాని నుంచి వచ్చాయి అలాగే అహం అన్నప్పుడు మనుష్య బ్రాహ్మణ క్షత్రియ ఇత్యాదులు అవి ఆ అహం య య య య య థ స్వరూపం నుంచి రాలేదవి అవి ఇంకో దాని నుంచి ఎక్కడి నుంచి వచ్చాయి వాటినన్నిటినీ తీసిస్తే ఏం మిగులుతుందో తెలిసిన శుద్ధమైన అహం మిగులుతుంది అంటే ఆ వెలుగు మిగులుతుంది ఈ గదిలో సామాన్లన్నీ తీసిస్తే ఏం మిగులుతుంది వెలుగు మిగులుతుంది అలాగే ఆ లోపలి ఎరుక మిగులుతుంది ఆ సత్యాన్ని మీరు తెలుసుకుంటే మీరు కృతార్థమైపోతారు తెలుసుకుని ఏం చేయాలి ఏమి చేయక్కర్లా తెలుసుకుంటే చాలు ఇంకేమీ చేయక్కర్లా మన వాళ్ళు తర్వాత ఏం చేయాలని అడుగుతూ ఉంటారు అంటే ఆ సంస్కారం ఆ బుద్ధి అలాంటిది ఏదో ఒకటి చేయాలి అనే బుద్ధిని బట్టి ఉంటుంది తెలుసుకుని ఉంటే సరిపడుతుంది నేను మొన్న కింగ్ ఇయర్ చదువుతూ వచ్చాను ఏ ఖాళీగా ఉన్నప్పుడు ఏదో షేక్స్పియర్ పుస్తకం దాంట్లో ఆ మూడో అమ్మాయి అంటుంది కింగ్ లియర్ చదివిన వాడికి ఈ అటాచ్మెంట్ ఉండదు కింగ్ లియర్ కనుక సరిగ్గా చదివితే కనీసం ఆ మొదటి రెండు మూడు యాక్ట్స్ కనుక కరెక్ట్గా చదివితే అటాచ్మెంట్ పోతుంది దాంట్లో మూడో కూతుర్ని అడుగుతారు రెండో కూతురు నేను తండ్రిని లియర్ తండ్రి నీకు తెలిసే ఉంటుంది కొత్త గొప్ప ఆ కింగ్ లియర్ని నువ్వు ఎంత ప్రేమిస్తా ఉంటే పెద్ద కూతురు నేను ఎంత ప్రేమిస్తానో అంత ప్రేమిస్తానని గొప్ప బడాయిలు చెప్తుంది రెండో కూతురు అడిగితే అంతకంటే ఎక్కువ నేను ప్రేమిస్తానని బడాయిలు చెప్తుంది ఆ బడాయిలు చెప్తుంటే మూడో కూతురు ఉంటుంది లవ్ అండ్ బీ సైలెంట్ అంటుంది నా మాట ఎలా ఉందా లవ్ అండ్ బీ సైలెంట్ నేను ఇంత ప్రేమిస్తున్నాను అంత ప్రేమిస్తున్నానని వడవడ వాగేవాడు ప్రేమించేది ఎంతో మనకి తెలియదు కానీ యథార్థంగా ప్రేమించేవాడు అలా లవ్ అండ్ బీ సైలెంట్ అలాగే నో అండ్ బీ యువర్ సెల్ఫ్ అంటే ఇంకెక్కడ డూ ఏ ఉండదు దర్ ఈజ్ నోట్ డూ నో అండ్ బీ యువర్ సెల్ఫ్ మీరు తెలుసుకుని మీరు మీరుగా ఉండుట మీ స్వరూపమునందు నిలిచి ఉండుట దీని పేరే మోక్షము అది అలా వినిపించదు అది విన్నప్పుడు అలా అనిపించదు బాబు ఇంతేనా మోక్షం అంటే అనిపిస్తుంది తప్ప మోక్షం అంటే ఇంత సరళమైనదయ్యా అని అనిపించదు కానీ మీరు పట్టుకోగలిగితే అంత సింపుల్ మోక్షము తప్ప వేరే ఏమీ లేదు ఈ పైన ప్రసంగం అంతా ఆ విధంగానే ఉంటుంది కాబట్టి భావము అనే విపర్యాసమును ప్రక్కనబెట్టి తన స్వరూపమును తాను తెలుసుకుని తెలుసుకొని తర్వాత ఏమిటి ఇంకా తర్వాత ఏమీ ఉండదు తెలుసుకొని తనలో తాను నిలిచి ఉండుట ఇప్పుడు మీ మీ ఇల్లు హైదరాబాద్లో ఉందండి మీరు విశాఖపట్నంలో ఉన్నారు అప్పుడు ఏం చేస్తారు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళి రైలు ఎక్కుతారు ఎక్క ఏం చేస్తారు హైదరాబాద్ వెళ్తారు వెళ్ళే చేస్తారు ఆటో చేసుకుని ఇంటికి వెళ్తారు ఆ ఇంటికి వెళ్ళి చేస్తారు ఇంట్లో కూర్చుంటారు ఆ ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు ఇంకేం చేస్తారు కూర్చుంటారంటే ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుట అంటే మీ ఇంటికి మీరు చేరుకుని మీ ఇంట్లో మీరు ఉండుట అలాంటి అది శ్లోకం దీనికి నేను పూర్వరంగాని చెప్పాను మీరు ఉపోద్ఘాతం చెప్పాను అప్పుడు ఇంకా శ్లోకంలో విషయాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళవచ్చు